స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోన్నతుడ సరశక్తిమంతుడ జీవంగల ప్రభానికే వందనాలు ప్రభా నిన్న నేడి నియంతరం ఏకరీతి ఉన్న తండ్రి నిఖే వందనం స్తోత్రులు చెల్లిసినాం ఏసూప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం పట్టి నీకే కోట్లాది వందనలు దివా మా తలపులు క్రియలు చూపున పాపం ఉంటే క్షమించండి నాయన ఈ రాత్రి కాలం మీద ఇచ్చిన అవకాశం పట్టిని కోట్లాది వందన రాని పెట్టి తొందరగా నడిపించి వాళ్ళకు తొలగించి బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ రాకడకే సిద్ధపరచుకోండి ఏసూప్రభ పాటల ధరమి పొందండి వాక్యం చేతి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి రాకడకే సిద్ధపరుచుకోమని నజడనే శికుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము 23-24 ఇరవై నాలుగు వచనాలు కొనందికి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదివితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే మీరు విలువ కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులార ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు మనమంతా కూడా విలువ కొనబడిన వారం ఎంతో విలువైన వారం అని పౌరు భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించాలా ఎంత విలువ దేవుడు మనకు ఇచ్చాడు అనేది మనం ఎంత విలువైన వారం మనం ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తామని తృణీకరిస్తూ ఉంటారు తక్కువగా చూస్తా ఉంటారు కానీ దేవుడు మనల్ని ఎంతో విలువైన వారిగా చూస్తున్నాడు మనం ఒకసారి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఓ చిన్న మాట దేవుడు మనల్ని విమోచించడానికి దేవుడు మనల్ని పాపముల నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన చెల్లించిన వెల ఎంత చెప్పండి దేవుని యొక్క ప్రాణమే ప్రభు ఏమేసి యొక్క ప్రాణమే ఆయన ప్రాణాన్ని బలిగా ఇస్తే తప్ప మనం విడుదల పొందలేదు అంటే చూడండి మన యొక్క విలువంతా ఏసుప్రభు యొక్క ప్రాణమంతా విలోమన అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కాంట తీసుకొని ఇంతా చెప్పుకున్నట్టు ఇంతొక కాంట తీసుకొని అందులో ఈ సృష్టి మొత్తాన్ని పెట్టొద్దాం బంగారం కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు మొత్తం ఈ లోకంలో విలువైన ఇవేమైనాయి మొత్తం తీసుకొచ్చి ఒక కాంటలో ఒక పల్లెంలో పెట్టి ఇంకో పల్లెంలో యేసు ప్రభు తన ప్రాణం ఇచ్చి విడిపించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే చెప్పండి ఆ కాంట కదిలాడుతుంది ఏదెక్కువ విలువు ఉంటది దేవుని యొక్క ప్రాణం విలువ ఎక్కువ ఉంటుంది ఏసు ప్రభు యొక్క ప్రాణం విలువ ఎక్కువ ఉంటుందా ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం ఎక్కువ వీలు ఉంటుందా ఉన్నటువంటి సృష్టి ఎక్కువ ఉంటదా అటువంటి ఈ లోకంలో ఉన్న సృష్టిని ఆయన ఎన్నైనా చేయగలడు ఎందుకు అనంటే ఆయన సమస్తం చేయగలిగినవాడు కాబట్టి ఈ సృష్టిని కలుగజేసేటప్పుడు దేవుడు నోటి మాటనే వాడాడు అంత మించికి ఏం వాడలేదాని సింహాసనం మీద కూర్చున్నాడు ఆగ్ని ఇచ్చేశాడు అన్నీ జరిగిపోయినాయి అటువంటి ఆజ్ఞలు ఎన్నైనా ఇవ్వగలడు ఎన్నైనా సృష్టించగలడు దేవుడు కాబట్టి ఈ మన మనుషులు ఏం చేస్తా ఉంటారంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రాముఖ్యంగా గొప్పవిగా ఉంచుతూ ఉంటారు విలువైన వాటిగా చూస్తుంటారు కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఉన్న వాటి కూడా ఎంతో విలువైన వారిగా మనల్ని చూస్తా ఉన్నాడు కాబట్టి మనము ఈ లోకంలో ఉండే వాటి అన్నిటికన్నా కూడా మనం ఎంతో విలువైన వాళ్ళం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దేవుడు ఎంత విలువ మనకి ఇచ్చాడు ఎందుకు తన ప్రాణాన్ని మనల్ని అర్పించాడు మన కొరకు ఎందుకైనా దిగి వచ్చాడంటే ఆయన మనతో సహవాసం కలిగి ఉంటున్నాడు సహవాసం కలిగి ఉండాలని అనుకుంటున్నాడు అదే చెప్తున్నాడు సహోదరులరా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను మనతో సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మనతో కలిసి ఉండాలి మనతో ఎప్పటి వరకు కొంతకాలం కాదు శాశ్వతంగా ఎండు లేదు ఇంకా దానికి శాశ్వతంగా మనతో సహవాసం కలిగి ఉన్నాడు ఒకసారి సృష్టి నిర్మాణ క్రమం మన పరిశీలిస్తే దేవుడు మొత్తాన్ని నెల నేలను కావచ్చు నీరుని కావచ్చు జంతువులను కావచ్చు చెట్లను కావచ్చు వీటన్నిటిని కూడా దేవుడు నోటి మాటగా తయారు చేశాడు కానీ మనిషిని విషయానికి వచ్చేసరికి తను తన తగ్గించుకొని లోకంలోనికి దిగవచ్చి భూమి దిగివచ్చి మట్టిలో చెయ్యి పెట్టి ఆయన మనిషిని తయారు చేశాడు అంటే చూడండి దేవుడికి ఏది ప్రాముఖ్యం సృష్ట లేకపోతే మనిషే మనిషే ఆయన ప్రేమిస్తున్నాడు మనిషికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు కాబట్టి మనము దేవునితో సహవాసం చేయాలి ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే ఆయన ఎన్నో తలంపులతోటి మనల్ని సృష్టించాడు తన ఎన్నో తలంపులతోటి మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి ఆ తలంపుల్ని మనం ఎరిగి ఆయనతో సహవాసం చేయాలి దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే మనతో సహవాసం కలిగి ఉండాలి శాశ్వతంగా సహవాసం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆయన కోరుకునేది కూడా అదే మనల్ నుంచి మన నుంచి ఆయన ఏం అడగడు ధనం అడగడు లేకపోతే ఏది అడగడా మనతో సహవాసాన్ని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మనతో దేవునితో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం మరి ఆలోచించండి ఒకసారి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే చూడండి మనకు అడ్డగిచ్చేది ఏది ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయాలంటే మనకు అడ్డుగా ఉండేవేవి చెప్పండి ఉదాహరణ చాలా మంది అనుకుంటారు దేవునితో సహవాసం చేయకుండా అడ్డగిచ్చేటివి ఒక దొంగతనమో లేకపోతే ఇంకో నరహత్యో లేదంటే ధనాపేక్ష లేదంటే పిరికితనమో లేదంటే వ్యభిచారమో ఇవనుకుంటారు దేవునితో సహవాసం చేయకుండా అడ్డగిచ్చే ఇవేవి కూడా కానే ఇంతకంటే భయంకరమైనటువంటి గుణగణం ఒకటి ఉంది నేను చూపిస్తాను తర్వాత ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇవి ఎందుకు దేవునితో వ్యభిచారం దొంగతనం కానీ లేకపోతే భయం గాని పిరికితనం గాని ధనాపేక్ష కానీ ఇవెందుకు దేవునితో సాహవాసం కలిగొండకుండా చే ఎందుకు ఎందుకు ఎందుకు ఇవి పెద్ద ప్రాముఖ్యం కావు ఇవి ఉన్నా కూడా మనం దేవునితో సాహవాసం చేయొచ్చా అంటే చేశాడు కదా దావీ అని వ్యభిచారం చేశాడు తర్వాత దేవునితో మళ్ళీ తిరిగి సాహవాసం చేశాడు తర్వాత దొంగను చూస్తాం ఆ మీద ఒక దొంగ వచ్చేసి మమ్మల్ని విడిపించు నువ్వు దేవుని కుమారు నిరూపించుకుంటే ఇంకో వ్యక్తి ఏమన్నాడు ఈ శిక్ష మనకు తగును ఆయనకి ఆయనకైతే అవసరం లేదు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే క్షమించడేదా దేవుడు అంటే ఆయన సహవాసం కలిగునడలేదా ధనాపేక్ష జక్కయ్య పొట్టి జక్క ఆయన ధనాపేక్షడు ఆయన జక్కయో జక్కయో సారీ క్షమించాడు జక్కయ కదా ఆయన డబ్బు పిచ్చాడు వడ్డీ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఎక్కువ డబ్బు గుంజుకుంటా ఉంటాడు అటువంటి వ్యక్తి దేవంతో సహవాసం చేయలేదా చేశాడు పిరికివాడు పేతురు దేవుడు యేసు ప్రభు అంటే ఎవరు నా తెలియదని చెప్పాడు ఆ వ్యక్తి దేవంతో సహవాసం చేయలేదా చేశాడు పౌలు ఎటువంటి వాడు నరహంతకుడు ఏసుప్రభు యొక్క శిష్యుల్ని హింసించడము ప్రాణాధారం అతని యొక్క జీవిత లక్ష్యం అదే అనుకొని ఉన్నటువంటి వ్యక్తి అతను చేయలేదా దేవుతో సహవాసం ఇవి ఏవి కాదు దేవునితో సహవాసం చేయకుండా అడ్డగించేది ఇంతకంటే ప్రాముఖ్యమైన ఒకటి ఉంది సహవాసం చేయకుండా అడ్డగించేది అదేందో మనం చూద్దాం చూడండి ఏషాగ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలలో యశా గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలలో ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసు కొనుకుందురు వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రవు చేసి వారి చెలు మందపరచి వారి కనులు మూయించమని చెప్పాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే యశ ప్రవక్త చెప్పి ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇలా చెప్పు అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు తర్వాత ఏం చెప్తున్నాడు నిత్యము చూచి గాని తెలుసుకొన వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్టు ఈ హృదయ ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి చెవులు మూయించుమని చెప్పారు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు నిత్యము వినుచుందురు కాని గ్రహింపకుందురు అనేటువంటి పదం వాడాడు అంటే ఎందుకు ఏది మనల్ని దేవునితో సహవాసం చేయకుండా అడ్డగిస్తుందంటే ఇదే ఏంటిదది గ్రహించకపోవడం ఎట్లా దావిదు దేవునితో సహవాసం చేశాడు తను చేసిన పాపమని తెలుసుకున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి రోయింబలు ఏడ్చాడు తన పరుపు తేలాడిపోయింది తన కన్నీడితో టైం రాశాడు ఆయన కీర్తన ఎనిమిది ఎనిమిదిలోనూ ఆరులోనూ ఉంటది తన పరుపు తేలాడిపోతుందంట అంటే చూడండి ఎంతగా పశ్చాత్తాపడ్డాడు ఎంతగా ఏడిస్తే దేవునితో మళ్ళీ తిరిగి సావాసం చేయగలుగుతాడు అంటే తను గ్రహించిండు నేను చేసింది తప్పు నేను చేసింది దేవునికి విరోధమైన కార్యం అని గ్రహించిండు కాబట్టే దేవునితో తిరిగి సావాసం చేయగలిగాడు పౌలు కూడా అంటాడు కదా తెలియక చేసింది తిని నేను కనికరించబడి తిని అవిశ్వాసం వలన చేశాను అని అంటే నాకొకటి అవిశ్వాసం ఉండే అది నేను గ్రహించాను ఈ రోజు నేను దేవునితో సహవాసం చేస్తున్నాను ఆ జక్కయ్య కూడా నేను చేసే తప్పు అని తెలుసుకున్నాడు గ్రహించాడు కాబట్టి తిరిగి దేవునితో సహవాసం చేశాడు ఆ దొంగ కూడా ఈ జీవిత మొత్తం నేను చేసిందంతా పాపమే నేను ఇప్పుడు చనిపోతే నేను నరకానికి పోతాను అని గ్రహించాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం కోరాడు ఆయన పొడిచి పాదాల మీద పడ్డాడు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గ్రహించకపోతే దేవుని వాక్యం విని మనం గ్రహించకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు మనం గ్రహించకపోతే మనము దేవునికితో సహవాసము చెయ్యలేము అదే ఇక్కడ మన మెయిన్ లో చూస్తా మీరు నిత్యము వినచుందురు కానీ గ్రహింపకుందురు ఇస్రాయల్ ప్రజలు ఎందుకు వాళ్ళు జీవిత కాలం మొత్తము దేవునికి అవిదేత చేస్తూనే వచ్చారు ఎక్కడ కూడా దేవునికి సంతోషపరిచిన వాళ్ళు కారు ఎందుకు అనంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క తలంపుల్ని ఏ రోజు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎప్పుడు చూడు దేవుని ఫస్ట్ ఫస్ట్ అవిధేత వాళ్ళ యొక్క భూమికి రాగానే దేవుడు ఏం చెప్పాడు మీరు అందరినీ వెళ్ళగొట్టండి ఎవరిని ఉంచొద్దని చెప్పాడు కానీ వాళ్ళు ఏం చేస్తారు కొంతమందిని వెట్టి పనులు చేయించుకోవడానికి అక్కడే ఉంచారు అక్కడ వాళ్ళు చేసిన మొట్టమొదటి విధేయత ఎందుకు దేవుడు వీళ్ళందరినీ వెళ్ళగొట్టమన్నాడు ఎందుకు దేవుడు ఇక్కడిని ఉంచొద్దని చెప్తున్నాడు మరి వీళ్ళని ఉంచితే వచ్చే నష్టమేంది అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు కానీ తర్వాత ఏమైంది చెప్పండి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు చేసే ఆచారాలు వాళ్ళు చేసేటువంటి ఆ పద్ధతులు అవన్నీ చాలా బాగుంటాయి నిజమే కదా ఈ లోకంలో ఉండే ఆచారాలు చాలా బాగుంటాయి వీళ్ళు దసరాలప్పుడు లేకపోతే బతుకమ్మలప్పుడు ఎంత చక్కగా డాన్స్ వేస్తుంటారు ఎంత చక్కగా బాగుంటాయి ఎంటర్టైనింగ్ ఉంటాయి వాళ్ళ విధానాలన్నీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి అందుకు ఇస్రాయల్ ప్రజలు ఊరికైనా పడిపోయారు ఎందుకు పదే పదే జీవము కలిగిన దేవుణ్ణి శక్తి కలిగిన దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టాల్సి వచ్చింది ఎందుకు ఆయన సహవాసంలో ఉండకుండా వేరే వాటికి మొక్కారంటే అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చాలా బాగుంటాయి వాటిని చేస్తే ఎంతో సంతోషం వస్తూ ఉంటుంది లోక పరంగా ఎంతో బాగుంటాయి కాబట్టి వాటికి లోబడిపోయినారు ఎందుకు దేవుడు వాళ్ళు ఉంచొద్దు అని గట్టిగా కరాకండి చెప్పాడంటే వాళ్ళు మిమ్మల్ని స్పాయిల్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు వాళ్ళు మీకు నేర్పిస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఒక్కరిని కూడా ఉంచొద్దు అందరినీ తోలేమంటే వాళ్ళు తోలేదు అక్కడే దేవునికి అవిదెత్తి చూపిస్తారు తర్వాత దేవుడు మాట్లాడతారు చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటది న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యయనంలోనే ఉంటది మొదటి గ్రంథంలో ఉంటుంది ంశస్థులకు ఇచ్చి ఉన్నాను వారు పోవాలని సెలవిచ్చను అప్పుడు యూధాంశలు అంతవరకు అంత అవసరం లేదు రెండో అధ్యాయంలోనే చూడండి ఇక్కడ రెండో అధ్యాయంలోనే మొదటి వచనంలో యహోవ దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఎలాగో సెలవిచ్చను నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నిన్నడు మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు వారి బలిపీఠంలోను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితని గాని మీరు నా మాట వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ పక్కలకు షోలముగా నుందరు వారి దేవతలు మీకు ఉరిగా నుందరని చెప్పుచున్నాను దేవుడి మాటలు చెప్పాడు ఏమని మీరు వెలగొట్టలేదు వాళ్ళు ఇంకా నేను వెళ్ళగొట్టను వాళ్ళు మీకు బల్యములుగా ఉంటారని చెప్పాడు వీళ్ళు ఏం చేయాలా గ్రహించారు దేవుడు మాట్లాడాడు వాళ్ళు మాకు ఎప్పటికొకడికి బల్యము అంటే పొడుస్తారు ఎప్పుడప్పుడు మమ్మల్ని చంపేస్తారు అనేటువంటి గ్రహించిన వారు ఏం చేయాలా చూడండి నాలుగో వచనంలో యహోవా దూత ఇస్రాయలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడిను అక్కడ వారు యహోవాకు బలెర్పించారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చారు భయంకరంగా ఏడ్చారు అయ్యో మేం దేవునికి వ్యతిరేకంగా చేశాము మేం దేవునికి పాపం చేశాము దేవుడు మాట వినలేదు మేము శాపాన్ని గుందెచ్చుకుందాం అని చెప్పి ఎలుగెత్తి వేడ్చారు కానీ వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోలేదు అక్కడ మనం అదే చూస్తాం వాళ్ళు దేవుడు మాట్లాడినప్పుడైనా వాళ్ళు వెళ్ళగొట్టచ్చు కదా వాళ్ళకి అవకాశం ఉంది కానీ అయినా వాళ్ళు పని చేయలేదు తద్వారా వాళ్ళు చూస్తూ ఉంటే ప్రతిదీ చూస్తుంటే ప్రతి నిత్యము శ్రమలుగుండా పోయిన అంటే చూడండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే గ్రహించకపోతే మనం దేవునితో సహవాసము చేయలేం మన జీవితంలో మన యొక్క జీవితంలో మనం వెళ్ళే మనం చేసే ప్రతి తలంపుల్లో ఎక్కడిన దేవునికి అవిద్యత చూపిస్తున్నాం ఇది నేను చేసే ఆలోచన లేకపోతే ఈ నేను చేసే పని లేకపోతే ఈ నేను చేసే పరిచర్య లేకపోతే నేను చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఇది దేవునికి అంగీకారమైందా కాదా అనేది మనం పరిశీలించుకోవాలి ఒక్కోసారి మనం గ్రహించలేకపోతాం అందుకే కదా దేవుడు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించండు ఆయన యొక్క రోల్ ఏంటిది ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు లోకమును గురించి పాపమును గురించి ఆయన ఒప్పిస్తూ ఉంటాడు అది ఆయన యొక్క ప్రధానమైనటువంటి రోల్ అది ఇంకా తర్వాత అవి మిగతాయన్ని భాషల వరంగా ఏమైనా కృపావరాలైనా అవన్నీ సెకండరీ థింగ్స్ ఫస్ట్ ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది ఆయన ఇవో ప్రధాన ఉద్దేశం మనం ఒప్పుకోవాలి ఆయన ఉంటే తప్ప మనం ఒప్పుకోలేం ఆయన ఉంటే తప్ప మనం దేవునితో సహవాసం చేయలేం ఆయనకు లోబడి తప్ప మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నట్టు అర్థం కానే కాదు అదే చెప్తున్నాడు వారు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవునితో సావాసం చేయకుండా అడ్డగించేది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు గ్రహించరు దేవుని కవిత చేస్తామని గ్రహించారు కానీ సరి చేసుకోలేదు రెండోదిగా మనం చూసింది ఏంటంటే మనం సరి చేసుకోవాలా ఉట్టి గ్రహించి వెళ్ళిపోతే ఉపయోగం ఏముండదు మనల్ని మనం సరి చేసుకోవాలి అంటే మనం చేసిన అతిక్రమాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టాలి చూడండి అదే చూస్తాము నిత్యము చూచుందరు కానీ నిత్యము చూచుతుందరు కానీ తెలుసుకొన కుందరు అంతవరకు చాలు ఇక్కడ మనం అనుకోవచ్చు నేనేం అవిదేత చేస్తున్నాను నేనేం పాపం చేస్తున్నాను అనుకుంటాం కదా దాని ప్రార్థన చేస్తా ఉంటాను నేను ఆయన దాని వల్లు అధ్యాయం ఇరవై వచ్చినంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచ్చు పర్వతము పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చుంటుని చూడండి ఆయనకు ఆయన పాపాలు ఒప్పుకోవాల్సినంత అవసరం ఏముంది దేవునితోనే సాక్ష్యం పొందిండు మంచి జ్ఞానవంతుడు నీతివంతుడు యథార్థవంతుడు అని దేవుడే బలికిండు మరి ఈయన ఎందుకు పాపాలు ఒప్పుకుంటున్నాడు ఆయన యొక్క ఇష్టం ఏంటిదంటే దేవునితో సహవాసం చేయడు నేను ఏ దప్ప ఎలా తప్పిపోతానో ఏ రీతిగా తప్పిపోతానో నాకు తెలియదు చూడండి అంటే తెలియకుండా కూడా ఒక్కోసారి నేను చేస్తుండొచ్చు అవిధేయత అనేది ఆయన చెప్తున్నాడు నా పాపమును ఒప్పుకుంటున్నాడు ఆయన మనము చూడండి మనం ఎలా మనం ఒక కొత్త కంపెనీలో ఇదివరకు ఒకసారి చెప్పాను కొత్త కంపెనీలో మనం జాయిన్ అవుతాం నేను ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళని ఒక్కొక్కటి ఇచ్చారనమాట ఒక కోర్స్ ఇచ్చారు ఏంటిదంటే ఆ కోర్స్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ కోర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలిసి తెలియకుండా మన యొక్క ని మనం ఎట్లా ఇబ్బంది పెడతాము ఆ కోర్స్ని నాకు గుర్తు రావట్లే తెలిసి తెలియకుండా అన్కాన్షియస్ బయాస్ అంటే కాన్షియస్ లో ఉండి మనం భేదాలు చూపించాం అన్కాన్షియస్ గానే మనం ఎట్లా మిగతా వాళ్ళని హడ్ చేస్తాము అనే విషయాల మీద ఒక కోర్స్ ఇచ్చారు దాంట్లో ఎలా ఉందంటే నీ యొక్క మాట ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు హట్ అవుతారు మీరు ఇలా చేయడం వల్ల మీరు హట్ అవుతారు మీరు మీటింగ్లో ఉన్నప్పుడు మీరు ఇలా పాటించాలి ఇలా లేదంటే మీరు బిహేవియర్ రూడ్గా ఉంటుంది వాళ్ళు హట్ అవుతారు అని చెప్పి ఒక కోర్స్ ఇచ్చారు అంటే ఎందుకు ఎంప్లాయీస్ మధ్య సమాధానం ఉండాలి ఎంప్లాయీస్కి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి మేనేజ్మెంట్ తోటి ఎంప్లాయీస్కి సంబంధం ఉండాలి ప్రొడక్టివిటీ బాగుండాలి డబ్బులు బాగా రావాలి ప్రాఫిట్లు రావాలి టీం అంతా గందరగోళంగా ఉందనుకోండి టీం అంతా గొడవలు అవుతున్నాయి అనుకోండి మరి ఏమవుతుంది ప్రొడక్టివిటీ రాదు కాబట్టి వాళ్ళు ఆ కోర్సులు ఇస్తారు వాళ్ళకు ఉద్దేశం ఏంది లాభం పెంచుకోవాలని మీరు తెలిసి తెలియకుండా ఏ తప్పు చేయకూడదని ఇక్కడ దేవుడు ఉద్దేశం ఆయన దానియలు యొక్క ఉద్దేశం కూడా అదే ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని దగ్గర మనం చేసే అవిధిత గ్రహించటమే కాదు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకపోతే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఐస్రాయల్ ప్రజలను ఎలాగైతే వెంటాడుతూ వచ్చిందో మనల్ని కూడా అట్లానే వెంటాడుతుంది చూడండి దేవుని ఆదికాండ మూడో అధ్యాయంలో మనం చూస్తాము మనందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ ఆదాము అవలు వాళ్ళిద్దరు పాపం చేస్తారు మొట్టమొదటి అవ్వ పాపం చేసింది తర్వాత ఆదాం చేత పాపము చేయించింది దేవుడు వచ్చి నీవు దేవుడు వచ్చేమడిగాడు నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివా అని అడిగాడు నీకు నేనేం చెప్పాను నువ్వు నీకు నువ్వు దిగంబరిగా నీకు తెలియజేసింది ఎవరు నేను తినకూడదని నువ్వు తిన్నావా అని అడిగాడు నేనేం చెప్పాలా అవును ప్రభు నేను తిన్నాను నన్ను తప్పైపోయింది మీ ఆజ్ఞ నన్ను క్షమించండి అనేటువంటి పదం వాళ్ళే ఆయన ఏం చెప్పాడు నీవిచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది కొన్ని అంటే అతనిలో గ్రహింపు లేదు అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు ఆయన వేరే వాళ్ళ ప్రోద్బలంతో నేను చేశాను పరిస్థితుల ప్రభావం నేను చేశాను అని చెప్తున్నాడు తప్ప ఎవరి వల్ల చేసినా చేసింది అయితే అవిదైతే ఎవరు ఏ పరిస్థితుల వల్ల చేసినా తప్పు తప్పే ఏ పరిస్థితులు సహకరించలేదు కాబట్టి మనం చేసింది ఒప్పైపోదు కాబట్టి ఆయన చెప్తున్నాడు నువ్వు స్త్రీ వల్ల ఈ స్త్రీల వల్లనే నేను తిన్నాను నాకు తినిపించింది నేను తిన్నానని చెప్పేడు అది కాదు ప్రభావ నేను తిన్నాను నన్ను క్షమించానంటే దేవుడు క్షమించేవాడేమో మనం తెలియదు తర్వాత స్త్రీని అడిగాడు ఆమెలన్నే మన మార్పు కనిపిస్తుందేమో సరే పాపం ముప్పుకుంటుదేమో అని చెప్పి ఆమెను అడిగితే ఆమె చెప్పింది ఈ సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పింది అంతేగాని ఆ మాటలు విన్నాను నేను మోసపోయాను నన్ను క్షమించని పదం ఆమె కూడా వాడలేదు ఆ మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను అంటే నా తప్పేం లేదు వాళ్ళ తప్పు నా తప్పేమీ లేదు వాళ్ళ వల్ల నేను చేశాను ఈ స్త్రీ వల్ల నేను చేశాను ఈ సర్పం వల్ల నేను చేశానని వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నారు అందుకే దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు దేవుతో సహవాసం పోయింది ఎందుకు యేసుప్రభు మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది అక్కడ పోయిన తిరిగి మళ్ళీ పునరుద్ధరించడానికి తిరిగి మళ్ళీ దేవునితో ఐక్యపరచడానికి సమాధాన ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చింది అంటే చూడండి గ్రహించకపోవడం వల్ల ఒప్పుకోకపోవడం వల్ల ఎంత అనర్థమో చూడండి దేవుడే రావాల్సి వచ్చింది దిగి లోకానికి అంటే ఎంత భయంకరమైందో చూడండి అది ఆ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి తర్వాత చూడండి హే బేలుగు దగ్గర కూడా మనం చూస్తాం కాయ నేమంటాడు ఒప్పుకోడు నేనేమన్నా వాడి కావలి వాడనా నేను హే అని చెప్పి అడుగుతాడు అంతేగాని ప్రవణాలు ఒప్పుకుని ఉంటే నన్ను తప్పు చేశాను నేను పాపం చేశాను నేను దేశం వచ్చింది నన్ను క్షమించట్టే దేవుడు క్షమించవాడేమో కానీ ఒప్పుకోకపోవడం వల్ల దేశ దిమ్మరైపోయాడు అంటే ఇవి కొన్నే చెప్తానండి ఎందుకు అని అంటే అడుగడుగున వల్ల బైబుల్లో మనం చూసేది ఆ శ్రమలే కనిపిస్తూ ఉంటాయి ఎంతో వేదన కనిపిస్తూ ఉంటుంది దేవునితో సహవాసం అనేది కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం మనం పరిశీలించుకోవాలా మనం చేసేది మనం గ్రహించుకోవాలా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల దాని నుంచి మనం విడుదల పొందాలా ఇప్పుడు అప్పుడే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం లోకంలో ఎవరు తప్పు చేయకుండా ఉంటాం చెప్పండి లోకంలో వెళ్తున్నప్పుడు ఎవరు శోధనలో పడుకుండా ఉంటారు పడతారు ఎక్కడో చోట పడతా ఉంటారు ఎక్కడో చోట దేవునికి అవిద గొప్పతనం ఏంటంటే అది గ్రహించినప్పుడే మనం దాని నుంచి విడుదల పొందగలం అది గ్రహించలేదనుకో మనం చేసిన తప్పు కాదు అనే ఉద్దేశాలు మనం ఉంటాయి రోజు రోజుకి దేవునికి మనం దూరం అయిపోతూనే ఉంటుంది తప్ప దగ్గరకు కాము గ్రహించినప్పుడే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మనం మనం గ్రహించినప్పుడే మనం దేవునికి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోగలుగుతాం అలా గ్రహించలేకపోతే మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదే చెప్తున్నాడు అదే యోహన్ సువార్థం యోహన్ రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది ప వచనాల్లో చెప్తున్నాడు వ్యవహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్తున్నాడు పదవ మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకునేటలా ఆయనను అబద్ధికునిగా చేయువారం మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన వాక్యం మనలో లేదంటే తన అర్థం ఏంటిది ఆయనే లేడు అర్థం అంటే ఏం చెప్తున్నాడంటే మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అది అని చెప్తున్న మాట మనలో ఉంటాయి కచ్చితంగా విధేతలు ఉంటాయి మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఒప్పుకొని వాటిని సరి చేసుకుంటే దేవుడు మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడని చెప్తున్నాడు ఒకవేళ మనం ఒప్పుకోకపోతే పేసుప్రాభ అబద్ధి అప్పుడు మనలో ఆయన వాక్యము ఉండదు అని చెప్తున్నాడు చూడండి ఒక సందర్భం చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను న్యాయాధిపతుల గ్రంథంలోనే ఆరో అధ్యాయంలో ఒక చిన్న సందర్భం ఉంటుంది ఏడవ వచనంలో మిద్యానీల వలన బాధను బట్టి ఇస్రాయలీలు యహోవాకు మొరపెట్టగా అని ఉంటుంది ఇక్కడ ఇస్రాయిలీలు దేవుని దృష్టికి తప్పు చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఏడేండ్లు వారిని మిద్యానీలకు దేవుడు అప్పగిచ్చేస్తాడు అప్పగిచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా అవుతుందంటే ఆ చూడండి ఆరో వచనంలో దేశమును పాడు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయలీలు మిద్యానీల వలన మిక్కిలి హీన వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి ఎటువంటి పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఏమైనా దశకు వచ్చేసారు ఇస్రాయల్ ప్రజలు నిద్యానీయుల వలన చాలా కఠినమైన శ్రమ పడతా ఉన్నారు అంటే చాలా వే వాళ్ళు చాలా భయంకరంగా హింసిస్తున్నారు ఇస్రాయల్ ప్రజల్ని అప్పుడు వీళ్ళు వాళ్ళు పెట్టిన బాధను బట్టి దేవునికి మొర పెడుతుంటే పదో అదే ఇస్రాయలీలు యోవ సన్నిధిని మరల దుష్ప్రవర్తులు లైరి ఇక్కడ మళ్ళీ దేవునికి అక్కడ ఇంతక మనం చదువుకున్నాం అక్కడ దేవుడు కాపాడతాడు రక్షిస్తాడు ఆ మిద్యాయుల విడిపిస్తాడు విడిపించిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు మరల దుష్ప్రవర్తుల వారు యహోవాన్ని విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులను సిరియనుల దేవతలను సీదోనీల దేవతలను మోయాబీల దేవతలను అమోనీల దేవతలను ఫిలిస్తీన్ల దేవతలను పూజించు వచ్చరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఇతర దేశస్తుల దేవతలన్నింటినీ కూడా పూజిస్తూ ఉన్నారు పూజిస్తూ వచ్చినప్పుడు ఏమైంది యహోవా కోపాగ్ని ఇస్రాయిల్ల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికి అమోనియలను అమోనియల ఫిలిస్తీన్ల చేతికిని అమోనిల చేతికిని వారిని అప్పగించారు వాళ్ళు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది ఫిలిస్తీన్ల చేతికి అమోనియల చేతి వాళ్ళు అప్పగించారు తర్వాత చూస్తే ఆ సంవత్సరం అమోనియల దేశంలో కాపురం ఉన్న ఇస్రాయళ్లు పద్దెనిమిది సంవత్సరాలు చితకబెట్టి సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దేవుడు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఇస్రాయిలీల్ని ఫిలిస్తీల్ని ఇస్రాయిల్ ఇస్రాయిల్ని ఫిలిస్తీన్లకి అమోనియలకి అప్పగించేశాడు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు అనుకుంటే ఎందుకు చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలు అనుగొట్టాల్సి వచ్చింది ఒక మాట చూస్తాం చూడండి ఇక్కడ చూడండి ఒక మాట తొమ్మిదో వచనంలో తొమ్మిది కాదు పన్నెండో వచనంలో చూడండి పదకొండిని చూడండి యహోవా ఐగుప్తీల వశంలో నుండి అమ్మోనీల వశంలో నుండి అమ్మోనీల వశంలో నుండి ఫిలిస్తీన్ల వశంలో నుండి మాత్రము కాక సీదోనీలను అమాలేఖ్యులను మయోనీలను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించి తిరిగి నేను ఇకను మిమ్మను రక్షింపను అప్పుడు వాళ్ళ శ్రమంలో దేవునికి మొరపెడితే దేవుడేమంటాడు మీరు అందరినీ పూజించారు నేను అందరి నుంచి మిమ్మల్ని విడిపించాను ఆయన మీరు అందరినీ పూజిస్తూ వచ్చారు కాబట్టి మీరు ఇక నేను మీ వాళ్ళను పూజిస్తున్నారు కాబట్టి ఇకను నేను మిమ్మల్ని రక్షింపనని చెప్తున్నాడు పోయి మీరు కోరుకునే దేవతలకు మొరపెట్టుకోమని చెప్తున్నాడు మీరు ఇంతవరకు పూజించిన దేవతలన్నింటికి మొరపెట్టుకోండి అప్పుడు చూడండి మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించినము అని ఇస్రాయిలతో సెలవిచ్చను అప్పుడు ఇస్రాయలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యువవాను సేవించవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయలులకు కలిగిన దుర దురవస్థను చూసి సహించలేకపోయను మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తారంటే నేను మధ్య అంత కట్ అయిపోయింది తొమ్మిదో వచ్చినంలో దేవుని దగ్గరికి వెళ్ళి మొర మేము తప్పు చేశాము మేము పాపం చేశాము మేము ఆ దేవతలను ఈ దేవతలను పూజించాము మమ్మల్ని విడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల యొక్క పరిస్థితి ఎందుకు వాళ్ళు శ్రమలో ఉన్నారంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఏ తప్పు చేసి ఈ శ్రమను అనుభవిస్తున్నారో కూడా గ్రహించలేకపోయారు ఇక్కడ దేవుడు మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తారు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మిమ్మల్ని విడిపించను ఆ దేవతల్లో మొక్కుకోండి అవి ఇంకా మీ దగ్గరే ఉన్నాయి మీ మధ్యలోనే ఉన్నాయి అంటే ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే వాళ్ళు తిరిగి గుర్తు చేస్తున్నాడు మీ మధ్యలోనే ఉన్నాయి పోయి వాటికి మొరపెట్టుకోండి పోయి వాటిని అడగండి అంటే అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయింది మనం ఒప్పుకున్నాం కానీ ఇంకా విగ్రహాలను మనం తీసేయలేదు ఇంకా వీటిని తీసి బయట అదే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి చెప్పి ఏమంటున్నాడు మీరు వెళ్ళి వాటిని రక్షించలేమని వాటికి మొర అవి ఇంకా మీ దగ్గరే ఉన్నాయి కదా చూసుకోండి వాటికి చెప్పండి చెప్తున్నాడు అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది చేశారు మేము పాపం చేసి ఉన్నాము దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేను మనము రక్షించి యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగించగా అంటే చూడండి ఎప్పుడైతే తొలగించరో ఇస్ర ఆయన ఆత్మ ఈశ్రే కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను అంటే చూడండి దేవుని ఆత్మ వాళ్ళ యొక్క చూసి సహించలేకపోయాను ఎప్పటి నుంచి వాళ్ళు తీసేసినప్పటి నుంచి కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా విడిపెద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారా ఎదురు చూస్తున్నాడు దేవుడు గ్రహించకుండా విడిచిపెడితే అలానే కొనసాగుతారు అదే గ్రహించకుండా విడిచిపెడితే అలానే కొనసాగుతారు సరే ఇట్లా చూస్తేమో శ్రమలు పడుతున్నారు వదిలిపెడితే శ్రమలు పడుతున్నారు అటు శ్రమ ఇటు శ్రమ ఏం చేస్తున్నారు దేవుడు ఆయన సహించలేకపోతా ఉన్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు అడుగుతారా ఎప్పుడెప్పుడు తీసేస్తారా ఎప్పుడు గ్రహిస్తారా అప్పుడు వాళ్ళని విడిపిద్దామా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా జ్ఞానదయం కాలేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వెళ్ళి ప్రభుని అడిగి అప్పుడు విగ్రహాలు తీసేస్తే అప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తాడు తర్వాత మనం చూస్తాం అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ఎందుకంటే మనల్ని ఆయన దేవుడు ఎంతో విలువైన వారిగా మనల్ని చేశాడు లోకంలో దేనికి కూడా మనంత విలువ లేదు అది మనం గ్రహించాలి మొట్టమొదటిగా ప్రభు దృష్టికి మనం ఎంతో గొప్ప వాళ్ళం ఉన్నతమైన వాళ్ళం ఆయన బిడ్డలం అటువంటి బిడ్డలు మనల్ని సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు కానీ అటువంటి సహవాసం మనల్ని కలిగి ఉండకుండా చేసేది దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేకపోవడము ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోకపోవడము ఆయనతో సహవాసం మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం ఇవే మనల్ని దేవుని నుంచి దూరం చేసేది ఈ లోక స్థలంలో ఏ గుణము కాదు అందరికీ ఉంటాయి గుణగణ ఎప్పుడైతే దేవుని వాక్యము వెల్లడవుతుందో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం రక్షణ పొందిన రోజే మనం పరిపూర్ణలం కాదు కదా మనలో పాపం ఉంది అని రహిస్తాం దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాం తర్వాత నుంచి కదా మనం జర్నీ స్టార్ట్ అయితే ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్కటి విడిపించుకుంటూ వచ్చేది పోయే కొద్ది పరిపూర్ణం అవుతాం ఒకేసారి పరిపూర్ణమైన పరిపూర్ణుడు అయ్యాను ప్రభావ ఇప్పుడు నన్ను రక్షించని చెప్పి ఎవరు అడగం అంటే దేవుడు తెలుస్తూ మనలో బలహీనతలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు మా శరీరలే కదా మానవులే కదా గాలి విసిరే విసిరే గాలి వారే కదా అని చెప్పి దేవుడు ఇస్త్రాలను చాలాసార్లు కనికరించాడు తన కోపాన్ని అనుచుకున్నాడు కీర్తన డెబ్బై ఎనిమిదిలో ఉంటాయి మాటలు ఆయన కోపాన్ని చాలాసార్లు అణుచుకున్నాడు దేవుడు అంటే వాళ్ళ దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని నుంచి మనం విడుదల పొందాలి గ్రహించాలి అప్పుడు మన దేవుడితో సహవాసం కలిగి ఉంటాం దేవునితో మనం యుగయుగాలు ఉంటాం కొంతకాలం కాదు మనం ఈ లోకంలో చాలా ఇష్టమైన వారితో ఉండడానికి చాలా చాలా ఆనందపడ కోరుకుంటాం ఇప్పుడు ఎందుకు వచ్చాము ఈ రీతిగా సహోదరులతో కలిసి ఉండాలి ఈ రీతిగా సంతోషం ఉంటుంది దేవుని మాటలు ఎంతో ఆనందంగా ఉంటుంది అని అంటే అన్నం ఎంతో సంతోషం మనకి ఒక మాట చెప్పాలని అన్నతో మాట్లాడితే మనకు సంతోషం అన్న కనిపించగానే మనం ప్రేయర్ చేయడానికి పిలిచాం చూడండి అన్నతో కలుగు అన్నతో ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటే మరి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఎంతో ప్రేమిస్తున్న ప్రభుత్వం ఉంటే ఆ సంతోషం ఇంకెంత ఉంటుంది చెప్పండి మనకు ఆత్మీయ పాఠాలు చెప్తూ మనల్ని బలపరుస్తున్నాం అన్నంటే మనకి ఎంత సంతోషం ఉంటాయి అన్నతో ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటాయి మరి ప్రభుతో ఉంటే ఇంకెంత సంతోషం చెప్పండి అది మనం కోరుకోవాల్సింది అలా మనం ఉండాలని ప్రభు కూడా కోరుకుంటాడు ఆ సంతోషం కొరకు మనం ప్రయాసపడాలి అంటే ఆ దేవునితో సహవాసం చేస్తే తప్ప అది రాదు కాబట్టి అలా సహవాసం చేయాలంటే మనం గ్రహించాలా వాటి మనం ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను సామితల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ది ఇదే చెప్తున్నాడు ఆయన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఎవరి కనికరము దేవుని కనికరం యేసుప్రభు యొక్క కనికరం ఆ పొందుకున్న వాళ్ళు కూడా నశించిపోయినట్టు చరిత్రలో మనం చూడ అందర కనిక కనికరించబడిన ప్రతి ఒక్కరుడు కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు గొప్పగా దేవుని చేతిలో వాడబడ్డారు దేవుడు గొప్పగా వాళ్ళని వాళ్ళ సాక్షులు నిలబెట్టాడు ఎంతమంది దేవుడు కనికరించాడు బైబుల్ ఎవకు ఒక్కరు కూడా అంటే ఒక్కరు కూడా దేవునికి కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అందరూ కూడా కొన్ని బలహీనతలు కూడా వెళ్ళిన వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే ఆయన తిరిగి నిలబెట్టి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు అదే చెప్తున్నాడు ఆయన అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును కాబట్టి మనము దాచిపెట్టుకునే వారంగా ఉండకూడదు ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలా అడగాల ఒకవేళ నేనేం చేస్తున్నాను నాకే అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ సహాయం అడగాల ప్రభు నేనేం చేస్తున్నాను నేనేమన్నా తప్పుగా చేస్తున్నాను నాకు చూపించు ప్రభు అంటే దేవుడు మనం ఖచ్చితంగా చూపిస్తాడు ఎందుకు చూపాడు అని దేవుడు సజీవుడైన దేవుడు అని మనం మేలు కోరుకునే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు మనకు చూసుకుందాం పరిశుద్ధానికి ఏసు కృష్ణజానికి స్తోద్రం దేవ దినమంత్రములను కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవ నీకు వందనాలు దేవ వాక్యం ద్వారా మీరేమో అతను మాట్లాడామని ఏసుకృష్ణ అహర్షి తండ్రి ఆమెన్ మత శుభార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఏమంటుందంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయను ఏమంటుంది ఇక్కడ దేవుడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే నీ గదిలోనికి వెళ్ళి తలపులు వేసి రహస్య మందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందున రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును ప్రార్థన చేయనప్పుడు చూడు చాలా మంది మనం వింటా ఉపవాస ప్రార్థనలు వింటున్నాం కొందరేమే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కొందరికి తెలియసేటప్పుడు మనం ప్రార్థన చేస్తారు అని ఇక్కడ దేవుడు నువ్వు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తల్పు వేసుకున్నంట మనం ప్రార్థన చేసినప్పుడు అంట ఆ ప్రార్థన ఎవరు తిలగూడు దేవుడికే అప్ప చెప్పాలంట అప్పుడు ప్రార్థన చేసినంట అట్లా చెప్తా నన్ను చేసానంట దేవుడు ఏం చేసానంట నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చిను మరి మీరు ప్రార్థన చేయనప్పుడు రా అన్య జనుల వల్లే మాటలు వచ్చింపవద్దు దేవుడు అంటే రహస్యం చూసి మన తండ్రి ఏం చేసాడు మనకు ప్రతిఫలం మనం అంటే ప్రార్థన చేయనప్పుడంట అన్య జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అంటుడు అన్య జను లాగా వ్యర్థమైన మన నోటికి రావద్దు అని అంట అంటా ఉన్నాడు విసర్జించి మాట్ వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది చేస్తారు చాలా మంది ఇట్లాంటి ప్రార్థన కూడా చేస్తారు కానీ ఏం చేస్తారంట అన్య జనుల వల్లగా ఉండొద్దు అని చెప్తూ ఉండడు ఉండకుండా వ్యర్థమైన మాటలు వచింపవద్దు తలమంది మంది చేస్తారు మూడు సార్ కాదు నాలుగు సార్లు కాదు ప్రతిరోజు కరెక్ట్ గా చేస్తారు కానీ ఒక్క దగ్గర తప్పిపోతే ఏమైపోతుంది ఆ ప్రార్థన వేస్ట్ అయిపోతుంది అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా ప్రార్థన చేయాలంట ప్రార్థన చేయాలి జాగ్రత్తగా చేయాలంట ఎట్లా చేయాలంటే మన లోపల ఏమీ ఉండద్దు ఒకరు విషయం ఒకరి గురించి మన హృదయంలో ఏమి ఉండద్దు వాళ్ళు అలాంటి మనసు మనకు ఆ టైం వచ్చిందనుకోండి కదా మనం పశ్చాత్తపడడం మొద్దు ఈ మంచి తీసివేసేసు అని మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే దినదినం మనము ఇంకా పరిశుద్ధంగానే మనము తయారు అవుతూనే ఉండాలి పరిశుద్ధంగా మనం జాగ్రత్తగా ఎక్కడ ఏం మాట్లాడుతున్నామో అని మనం జాగ్రత్తగా కాబట్టి ఇక్కడ అంటా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేసినంట రహస్యం అందున నీ తండ్రి ప్రతిఫలము ఇస్తాంట ఆ తండ్రే నీకు ప్రతిఫలము ఇస్తాడు ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయనంట ప్రార్థన చేయాలి వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడి ఎవరి వలె అన్న జనుల వలె ఉండకడి వారి వలె మనము ఉండడానికి వీలు లేదు వాళ్ళు ఎన్నో మాట్లాడతారు మనం మాట్లాడడానికి వీలు లేదు ఏ మాట్లాడడానికి వీలు లేదు ప్రతీది మనము ముందుకు వెళ్ళిపోవాలి ఏ మా అన్న మనం పట్టించుకోదు ఎందుకంటే మనం ఒక్కరికి అప్పచెప్పాలి దేవునికి అప్పచెప్పాలి దేవుడికి అప్పచెప్పాలి మేము అప్పుడు సేవ చేసినప్పుడు ఏమైంది అప్పుడు సేవ చేసినాం చేసినప్పుడు కొందరుళ్ళలో పోయి ప్రార్థనలు చేసి వచ్చినాము ఈ రోజు వాళ్ళు వాళ్ళ భర్తలు కూడా మారి సేవ చేస్తురు ఎందుకంటే మనం ప్రార్థన చేసి వచ్చినాం అంతే దేవుడు ఎక్కడ అయినేసిండు దేవుడు మార్చిండు ఎవ్వరం కాదు దేవుడు వాళ్ళని మార్చిండు ఇప్పుడు వాళ్ళు సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుడు అట్లా వాడుకుంటు మనం ఏం చేస్తాం మర్చిపోతాం ఆ ప్రార్థన చేసి మనం ఏం మర్చిపోతా ఉంటాం కాబట్టి నువ్వు రహస్యం మంది చేయి రోడ్డు మీదనే చేయి బస్సులనే చేయి ఇక్కడనే చేయి కానీ చేస్తున్నాం ప్రార్థన మన హృదయం ఎట్లుంది ఎట్లా చేస్తున్నామో ప్రార్థన మనము మన హృదయం ఎట్లుంది మనం దాన్ని గ్రహించాలంట మనకు హృదయం ఎట్లుందో గ్రహించాలి అన్ని జనుల వల్ల పొద్దంతా మాటలు మాట్లాడి మనము ప్రార్థన చేసినామా గదిలోనికి వెళ్ళి ఎట్లా చేసినాం మనము అని మనము ఆయనకు హృదయాన్ని మన హృదయాన్ని పరిశీలన చేసుకోరంట హృదయ పరిశీలన చేసుకొని మనం ప్రార్థన చేయాలి అన్ని జనుల వల్ల ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అంటుండు ఇంకేమంటుండు వారి వల్లే ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా నున్నవేవో ఆయనకు తెలియను అయితే నిన్న నాకు నిన్న మొన్న ఏమైందంటే ఒక ఫోన్ రా అంటే ఒక అంటే పని విషయంలో ఒక ఫోన్ రావాలి అయితే మేము అతనికి మేము చేసేసి తీసుకొచ్చింది నేను అనుకున్నా ఒకటే అనుకున్నా మనసులో దేవుడు కా చే మనకు రావాలనుకుంటే దేవుడు అన్నత్తనే చేపేశాడు ఫోన్ అనుకున్నాము అంత వరకు అన్ననే ఫోన్ చేసిండు ఆ పని విషయంలో పోయి దేవుడు అక్కడ ఖరేమేసిండు అంతే అంటే మనం ఏదో గొప్ప వాళ్ళు కాదు కానీ మన జస్ట్ మనం ఒక్క నిమిషాలు అనుకున్నది కూడా కారేమో దేవుడు అది అందరి జీవితంలో జరిగినా అందరి జీవితంలో జరిగినాయే ఒక్క నిమిషంలో కూడా దేవుడు చేసిన ఏదో అనుకున్నా అంతే మనసును అనుకున్నా అంతే అసలకి రెండు మూడు రోజులు నేను ఏదో అనుకుంటా అది అదే మనసునే అయిపోతుంది నాకు విచిత్రం అయితే ఈ రోజు కూడా అట్లనే అయింది ఈ రోజు కూడా అట్లనే అయింది చూడు దేవుడు అట్లనే మనం అనుకుంటాం కానీ మనం మాట వినము కానీ ఆయన మన మాట వింటుండే అసలు మనం నేనైతే అంటున్నాను ప్రార్థన చేసే చేసినా కానీ ఈ మాట అయితే నార్మల్ గా నేను అనుకున్నా నార్మల్ గా నేను అనుకున్నా అనుకున్నా కానీ ఆ రహస్య మందు ఎట్లా చేస్తున్నావు ప్రార్థన రహస్య మందు ఎట్లా చేస్తున్నాం మనము అన్ని జిన్నుల మాటలు ఎప్పుడు వచ్చించడానికి వీళ్ళు లేదు వాళ్ళు చేస్తారు విస్తరించి మాట్లాడతారు అలాంటిది మన లోపల ఉండొద్ద అప్పుడు మీకు ఏమి కావాలో మీ ఎప్పుడు కరెక్ట్గా ప్రార్థన చేస్తేనే అప్పుడు దేవుడు మనకి ఏమి కావాలనో ఆ తండ్రికి మనకు అక్కడికి ఏమున్నాయో అవి ఆయనకి తెలియను అని ఇక్కడ అంటుండు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి ఏమంటుడు కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి ఎలాగ ప్రార్థన చేయమంటుండు పర్లోక మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పర్లోక నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అంటుండు నీ చిత్తము ఏమంటుండు ప్రాధాన్యత ఏంటంట మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక చాలా చిల్లర్లా కూడా వేస్తారు కానీ ఇక్కడ ఏమంటుంటే నీ రాజ్యం వచ్చును గాక ఏమంటుడు పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పర్లోక మందు భూమి మీద నెరవేరును గాక ఈ ఈ ప్రార్థన అందరూ తెలిసింది మన అందరూ తెలిసిందే తెలవని వ్యక్తులు లేరు అందరికి తెలిసిన వాక్య ప్రార్థనే కాబట్టి ఇక్కడ అంటుండు దేవుడు నీ చిత్తం ఎట్లుందో పరలోకం అందు నెరవేరాలంట భూమి మీద నెరవేరాలని చిత్తం ఆయన భూమి మీద నెరవేరాలి మన కుటుంబాలలో నెరవేరాలి మన స్నేహితులలో నెరవేరాలి మన బంధువులలో కూడా నెరవేరాలంట ఆయన చిత్తం ఎట్లుందో పరలోకంలా భూమి మీద నెరవేరాలి మన కుటుంబంలో నెరవేరాలి మన చుట్టాలలో నెరవేరు మా స్నేహితులలో కూడా బంధుమిత్రులలో కూడా ఈ చిత్తము నెరవేరాలని అంటా కాబట్టి అలాంటి మనం ప్రార్థన చేయాలి అదే ప్రార్థన ఏముంది పర్లోక మంది భూమి మీద నెరవేరాలంటున్నాడు భూమి మీద నెరవేరాలంటారు ఇంత ఇక్కడ ఇన్ని పాయింట్స్ మనము అర్థం చేసుకోవాలి ఎన్ని అంటే ఇన్ని ఇన్ని స్నేహితులు అందరి దగ్గర నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి చేస్తేనే దేవుడు ఆయన చిత్తము ప్రతి జీవితంలో ఆయన యొక్క చిత్తము నెరవేరుతా కాబట్టి మనం అలాంటి ప్రార్థన చేయాలి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము అంటుండేమంటుండు సారీ మా మేము క్షమించి ఉన్న ప్రకారము మరు మరుణులను క్షమించమని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం అంట ప్రతి ఒక్కరిని మనం క్షమించానంట కొందరు ఏం చేశాడు తగ్గించుకోరు చాలా మంది ఏం చేశారు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు కానీ మనం ఏం చేయాలంట ఆడికి రాగానే మనం సరిగ్గా కాదు అది మనం కూడా నేర్పిస్తుండొచ్చు దేవుడు వాళ్ళు ఉండడానికి మనం ఎట్లున్నామో నేర్పిస్తుండొచ్చు అట్లనే అనుకోవాలి మనము అట్లా అనుకొని జీవించాలి అనే ఇట్లా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం అట్లా అనుకోవాలి కాబట్టి మనం మనమే సరిగా అది కావాలి అలా కంటే ముందు మనం సరిగా అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి దావి ఇట్లా అని ఇక్కడ అంటా ఉండు ఇంకేమంటున్నాడు మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము ఇక్కడ ఏమండు శోధనలోకి ఎంచి శోధనలు తీక శోధన నుండి అంటే మమ్మల్ని తప్పించని తేక దృష్టి నుండి తప్పించము అని అంటా ఉన్నాడు నుండి తప్పించాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ యొక్క కష్టాలు వస్తాయి అది వేరు కానీ ఇక్కడ ఏమంటుడు ఆ యొక్క నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అట్లా ఉంది కాబట్టి మనం అట్లనే చేయాలి మరి మనం వింటనే ఉన్నాం వాక్యాలు ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సైతానం ఉంటుందని మనం వింటా ఉన్నాం వాళ్ళ ఇంటి గోత్రానికి ఒక్కొక్క సైతానం ఉంటుందని మనం వింటా ఉన్నాం అలాంటి ప్రార్థన మనము రోజు చేస్తున్నామా దాన్ని బంధిస్తున్నామా దాన్ని బంధిస్తున్నామా అది మనము గ్రహించాలి రోజు మనము అలాంటి ప్రార్థన చేయాలి చేసేనంటే అక్కడ దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు ఇంకేమంటుడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పర్లక్పు తండ్రి మీ అపరాధంలను క్షమించును మనుషుల అపరాధంలంట మీరు క్షమించిన ఎడలా ఎవరైనా మన ఎదుట పాపం చేసి మనం ఏం చేసాం మనకుంది ఎందుకుంటుంది అంటే మనం దేవుడి ఆత్మ పొందుతున్నాము దేవుని యొక్క ఆత్మ పొంది మనము దేవుడి సేవ మనం చేస్తున్నాం కాబట్టి మనకి క్షమాపణ అనే గుణము ఉంటుంది ప్రతి ఒక్కరికి మన దగ్గర ఉంది కానీ కొందరికి ఉండదు దేవుడు బిడ్డలు అందరూ దేవుడు అందులో కొందరికే ఉంటుంది ఎప్పుడు అంటే దేవుడి యొక్క ఆత్మ మనం పొందుకొని వాక్యం మీద కాబట్టి దేవుడు యొక్క పరిశుద్ధాత్మని పొందుకుంటే క్షమా గుణము ఉంటుంది ఎవరినన్నా ఏమనంటా కూడా మనం మనుషులు గద్దిసారి ఈ రోజు ఇది ఇట్లా మాట్లాడినామని అనిపిస్తుంది అవును అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనం దేవుడు ఆత్మ పొందుకుంటున్నాం కాబట్టి చూడు అట్లా చూడండి రాత్రి మనం వాక్యం విన్నాం దేవుడు ఆత్మ పొందుకాలి ప్రతి దినం మరి కలలానే ఏమైపోయింది పొ పొందుకొని నడుస్తున్నాం దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకి ప్రతి మనకి దేవుడు చూపిస్తాడు ఇంకేమంటున్నాడు క్షమించిన ప్రకారము మీరు సారీ మనుషులు అపరాధములను మీరు క్షమించిన డలా మీ పర్లేకపోతంటే మీ అపరాధంలను క్షమించును మనం మనము క్షమించలేకపోతాం ఎందుకు క్షమించలేక మనం కరెక్ట్గా ఉన్నాం మన మన లోపల కూడా ఒక ఏదైనా తప్పు ఉంటది కాబట్టి దేవుడు అదే అంటున్నాడు మనము క్షమించాలంట ఎవరైనా పాపం వేసి ఇట్లా కాదు ఇట్లా అని క్షమించాలంట చూడు అంత భయంకరం చూడు ఒక్కొక్కరు ఏం చేశారంటే శోధనలు ఈ కష్టాలు తట్టుకోలేక ఏం చేశారు మళ్ళీ ఇక్కడికి ఇలా ఇద్దరు నాకు తెలిసినా అంటే వాళ్ళని ఇక్కడ పనికి ఇద్దరు ఏం చేశారు నేను అడిగినా మీ కేసవరాబు తెలుసా అమ్మా అని ఉంది ఆమె బొట్ బొట్టు పెట్టుకుంది అన్ని పెట్టుకుంది తెలుసామ అంట నాకు తెలుసామ్మా నాకు తెలుసు పలాన్ చర్చ కూడా తెలుసు ఆ చర్చ కూడా పోయినా కానీ మళ్ళీ ఎంకొచ్చేసినా అంటుంది ఎందుకు అట్లా వచ్చినామని అంటే మా ఆమె చెప్తుంది మేము చేసే పూజ అది ఆ కష్టాలు వచ్చేటానికి మళ్ళీ దాని వైపు ఇక్కడ తిరిగిన మా తప్పు అట్లా కాదమ్మా అట్లా తప్పు అది దేవుడు ఒక్కడే గొప్పవాడు కాబట్టి మేము ప్రార్థనలు చేస్తాము మాట్ల ఏదో బైబుల్ ఉందిగా సదుకో రోజు అని మళ్ళీ నేను ఆమెకి చెప్పిన దేవుడు ఒక్కడే గొప్పవాడు అని దేవుడు ఒక్కడే గొప్పవాడమ్మా నువ్వు దేవుళ్ళకి వచ్చి మళ్ళీ అడిగిన ఇప్పుడు కష్టాలు వస్తాయి చాలా భయంకరమైన కష్టాలు వస్తాయి కానీ దేవుడు ఇప్పిస్తా మనకు కూడా ఎన్నో వచ్చినాయి ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో వెరుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కానీ దేవుడు మనల్ని నడిపించలేడా విడిపించిండు ఇర్పించిండు కాబట్టి మనము ముందుకు వెళ్ళినాం వెళ్ళినాం కాబట్టి ఆ శ్రమ అనేది దాని విలువ ఎందు మనకి తెలుసు కాబట్టి ఇతరులను మనం ఏం చేస్తామంట క్షమిస్తామంట కాబట్టి అలాంటి క్షమా గుణం మనకి ఉండాలి నాకు అలా చూస్తే మస్తు బాధ అనిపించింది పొద్దున దేవుడు ఏంది దేవుడా ఇట్లా పాపం ఇట్లా అయిపోయారు అని నాకు బాధ అనిపించింది బాధ అనిపించింది దేవుడా ఇట్లా అయిపోయినారు దేవుడా వీళ్ళని నవే క్షమించి దేవుడా అని అక్కడ ప్రార్థన చేసిన అందుకొచ్చి కూడా ప్రార్థన చేసిన చూడు అట్లా అయిపోతున్నారు మనుషులు కష్టాలు రాంగనే వెనకెక్క పోతారు కానీ కావద్దు దేవుడు గొప్ప దేవుడు కొన్నిసార్లు సైతాన శక్తులు నాతను కూడా కొట్లాడినాయి నువ్వు విశ్రాప్లని వదిలేసాయన్నా వచ్చి నాతను ముఖాముఖి కొట్లాడి నువ్వు విశాన్ని వదిలేసాయని నన్ను అడిగింది సైతాన వేసినంలో నేను బంధించిన పో అన్ని ప్రార్థన చేసిన కానీ దేవుడు దాని నుంచి నాకు విడుదల చేసినాడు ఎన్నో బాధల నుంచి దేవుడు విడుదల చేసిను మనందరినీ దేవుడు విడుదల చేసాడు కాబట్టి మనకి తెలుసు ఎద్దుటి వాడిని మనసు ఎట్లుంటో మనకి తెలుసు మనందరికీ తెలుసు కాబట్టి వాడిని క్షమించాం వాడు క్షమ క్షమా అనేది మనకు తెలుసు క్షమాపణ అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంట తప్పు చేసినామా అని మనం తప్పు చేసామని ఇంకేమైనా అంటమా అనలేం సరే దేవుడు క్షమించాడమ్మా ఇప్పుడు ఒప్పుకో అని మనం ఎట్లా చెప్తాం దేవుడు క్షమిస్తాడు నీవు పాపాలు ఒప్పుకో చెప్తాం కాబట్టి మనం గుణం కలిగి మనము ఉండాలి వాళ్ళు చేస్తు వాళ్ళు అంటు వాళ్ళ చేస్తురని మనము వాళ్ళని కించపరచడానికి వీలు లేదు ఎవ్వరము వీల్లేదు కానీ వేరే దగ్గర మనం పెడతా ఉంటారు కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదని ఇక్కడ అంటాం శోధన లేక దేవుడు తప్పిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటుండే ఇంకేమంటుండే కాబట్టి దేవుడి ద్వారా మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎదుటి మనము క్షమించి మనము ఉండాలి లూకాస్ లుకాసు వర్తల కూడా ఇదే ప్రార్థన గురించి ఉంది ఒక చోట ప్రార్థన చేయించుండేను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను ఆయనని అడిగిండాడు ఇక్కడ కూడా పర్లోక ప్రార్థన ఉంది కాబట్టి ఇలాంటి ప్రార్థన దేవుడు చూపిస్తుండు అక్కడ మనం చూపించిండు ఇక్కడ కూడా మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు అదే ప్రార్థన పర్లోక ప్రార్థన ఇక్కడ కూడా మనకి చూపిస్తా ఉన్నాడు మళ్ళీ లూకాసు వార్త పద్దెనిమిది ఒకటిలో ఏమంటుంటే అక్కడ ఒక విధ్వరాల కోసము ఉంది లూకాసు వార్త పద్దెనిమిది ఒకటిలో ఏముందంటే వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలను ప్రార్థన అంశం ఏముందంటే విసుక నిత్యము ప్రార్థన చేయాలంట ఈ అంశం వారు విసుక నిత్యము ప్రార్థన చేయించుండవలను చేయుచుండ వలన ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవుడు ఒక ఉపమానం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటుడు విసుక నిత్యం ప్రార్థన చేస్తుండవలనకు ఆయన వారితో ఈ మాటలు ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు వాక్యం అందరి తెలిసిందే మనకి చాలాసార్లు మనం వింటనే ఉంటాం ఈ వాక్యం ఒక విధ్వరాల కోసము ఉంది ఆమె ఏం చేస్తుందంటే వచ్చి దేవి ఆ న్యాయాధిపతి ఏం చేస్తుండంటే దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ యొక్క న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండంట దేవునికి భయపడతలేడంట మనుషులని లక్ష్య పెడతలేడంట ఆ యొక్క న్యాయాధిపతి పెట్టకు కాబట్టి ఒక విధవరాలు నాకు న్యాయము తీర్చను ప్రతి రోజు దేవు దగ్గరికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర వెళ్ళి నాకు న్యాయం తీర్చావని అడుగుతా ఉంది ఒక విధవరాలు అతను తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను కానీ అతడు కొంతకాలము కాలము ఒప్పలేడంట మన జీవితంలో కూడా ఒక సమస్యకి చాలా టైం పడుతుంది సమాచరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు నిమిషం కూడా పడ్డచ్చు గంట కూడా పడ్డచ్చు ఒక రోజుకు కూడా పట్టచ్చు నెల కూడా పట్టొచ్చు కానీ మేం చేసిందంట తరచుగా వస్తుందంట అందరికీ తరచుగా అతడు కొంత కాలము ఒప్పుకోలే ఒప్పలేడంట ఆమె ఉంది కానీ ఆమె ఆయనే ఒప్పుతలే ఒప్పుకోకుండా అట్లనే ఉంటా ఉండటంట కానీ ఆమె వస్తా ఉందండి విసుక ఆయనకే విసుకొస్తున్నట్టు చేస్తా ఉందండి కాబట్టి మన సమస్యల కోసం కూడా మనం ఏం చేయాలంట దేవుడిచ్చి దాకా అడగాలి దేవుడిచ్చిదాకా మనము అడగాలి ఇప్పుడు ఒక జిడ్డు నూనె వస్తువు జిడ్డు పడినట్టు పడుతుంది దాని మీదకి అట్లా కూడా దేవుడి దగ్గర మనము జిడ్డు ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన మేము ఎప్పుడైతే చేసామో దానికి ఏం ఒక విధ్వరాల దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండియు ఉండియో ఈ విధ్వరాలు తాను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను తనలో తనలో ఆయన ఏమనుకున్నట ఊక్క అడుగుతుంది కాబట్టి నేను న్యాయము తీర్చని తనలో అనుకున్నట ఆమెకి న్యాయము చేసినట చూడప్పుడు దేవుడు ఏమంట మరియు ప్రభు ఇట్లా నేను ఆ న్యాయాధిపతి పతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాతులు తాను గూర్చి మొరపెట్టుకొను చూండగా వారికి న్యాయము తీర్చడా దివారాతులు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తాను గూర్చి మొరపెట్టుకునినా చూండగా వారికి న్యాయము తీర్చడా దేవుడు న్యాయము తీర్శాడు కంపల్సరీనే తీర్చడు అన్యాయసుడైన అధిపతి న్యాయం దేవుడు న్యాయం తీర్చడా దేవుడు మనకు న్యాయము మనని మనల్ని ప్రతి దాంట్లో దేవుడు మనకి సహాయము చేస్తుంటాడు కాబట్టి మనము ఏం చేయాలి మనం విన్నాం ఎవరేమన్నా కూడా మనం వదిలేసుకోవాలి ఎవరేమన్నా కూడా మనము వదిలేసుకోవాలి మనం ముందుకి నడవాలి ఎవరేమన్నా వదిలేసి మనం ముందుకి నడుస్తున్న కార్యము చేస్తాడు ఇప్పుడు నేను చెప్తులే ఎప్పుడో మేము వెళ్ళి ప్రార్థన చేసినాము వాళ్ళ ఇళ్ళలోకి పోయి చాలా మీటింగ్లు చేసినాము ప్రార్థనలు చేసినాము ఈ రోజు వాళ్ళు దేవుని సేవలో వాడబడతారు సిస్టర్స్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా మా భర్తలు మారాలి సిస్టర్స్ ప్రాథం చేయాలంటే మేము ఈ రోజు నేను వాళ్ళని చూసినా చూస్తే వాళ్ళు వాళ్ళు కూడా దేవుడి సేవ ఇస్తురు మనం మర్చిపోతాం ఒక ప్రాథం చేసి మర్చిపోతాం కానీ దేవుడు దానికి విజయము ఇస్తాడు మనం మర్చిపోగలుగుతాం మర్చిపోయి మనము అది చేస్తా ఉంటాం కాబట్టి మనం ఏమంటుండ మర్చిపోయి మనం ముందుకి వెళ్ళాలి ఇంకేమంటుండు పద్దెనిమిది పద్దెనిమిది ఒక అంటుండు ఒక అధికారి ఆయనను చూచి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుకటకు చేయగలనని ఆయన అడిగాను దేవుణ్ణి అడుతా ఉన్నాడు నిత్య జీవము నిత్య జీవనకు వారసుకటకు నేనేమి చేయగలనని ఆయనని అడిగాను అందుకు ఏసు నేను సత్పురుషుడనని ఎలా చెబుతున్నావు దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు సన్మానింపుమను ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను అందుకు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరింప అనుసరించునే ఉన్నానని ఏసు విని నీ ఒకటి కొద్దు ఇంకా కొద్దువా ఉందంట ఏం కొద్దువా నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్మని ఆయన చెప్తున్నాడు చూడు ఆనాడు పోసులు ఏం అంతా మనకు ఆ వాక్యాలు తెసినవే ఆ పోసులు అలా ఆస్తులంతా అమ్మి శిష్యుల పాదల దగ్గర వేసినరు కానీ వాళ్ళు ఏం చేసిరంట ఒక్కరికి అందరు సమానం ఉండాలని సమానం అని సమానం పంచి పెట్టారు సం పెట్టి అందరు సమానం ఉండాలని చేసిరు ఈనాడు ఈనాడు ఉన్నారా ఈనాడు విధ ఎన్నో చర్చలు ఉన్నాయి ఎంతో వస్తుంది కానీ వాళ్ళు మరి ఇంతమందిని చూస్తారు అది మనం తీర్పు తీర్చడం కాదు మనము సహజంగా మనుషులమే దేవుడు ఒక్కడే అన్ని చేసేది ఈనాడు కూడా భయంకరంగానే ఉంది చూడు ఈనాడు ఇస్తున్నాం మనం ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు అన్ని దేవుడు కానుకలు ఇస్తున్నారు దశామ భాగాలు ఇస్తున్నారు అన్ని ఇస్తారు కానీ ఈనాడు వాళ్ళు దేని కలిసి మనకైతే దేవుడు ఆడతాడు మనం అవరం కానీ మనం కూడా అలాగా మనుషులమే కాబట్టి అట్లాంటి దినాలను చూడు ఆనాడు అట్లా చేసిరు కానీ ఈ ఎవనసురు ఏమైంది వేసన ఇది నేను చేయలేను అన్నట్టు ఆయనలో మిక్కిలి వ్యసనం పడ పడిపోయిందంట కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటుడు వ్యసన పడిపోయి ఆయన అట్లా కాబట్టి మనం అట్లా ఉండడానికి వీలు లేదు మనం ఏం చేయాలంట ఎవ్వరు మనకి ఈ టైంకి వచ్చి ఒక అంటే గ్రహించాలే మనసు మనం కూడా కాకుండా గ్రహించాలి ఆ మనసు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళ బాధలు ఏమున్నాయి అవన్నీ మనము గ్రహించి ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇలాంటి ప్రార్థన మనము చేసి మనం ముందుకి వెళ్ళిపోతేనంట దేవుడు ఇక్కడ చూడంటాడు మత్తాయి తువాత లాస్ట్ వాక్యం ఈ యొక్క వాక్యం చూసుకొని ూకాసి వార్త ఇరవై నాలుగు నలభై నాలుగో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ 22 రెండు నలభై నాలుగో వచనంలో లూకాస్ వార్త ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమ్మట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను దేవుడంట ప్రార్థన చేసినట్ట రక్తం ఎట్లయిపోయింది చెమట రక్తం లాగా మారిపోయిందంట ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యద్దకు వచ్చి నా వారు దుఃఖము చేత నిద్రించుండ చూచి మీరెందుకు నిద్రించున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పిందంట దేవుడు చూడు దేవుడు ప్రార్థన చేయమ్మని చెప్తున్నాడు కానీ వాళ్ళు ఎట్లుండట నిద్రిస్తున్నలాగా ఉన్నారు మత్తులో ఉండి నిదిరిపో నిద్ర పోతా ఉన్నారు కాబట్టి ఇంకో దగ్గర ఏమంటూ గీర్తలు ఏమంటూ దీవారాత్రంలో ప్రార్థించాలని చెప్తున్నాడు మనకి కాబట్టి అట్లాంటి ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ అంటా దేవుడు ప్రార్థన చేసినట్ట చెమట రక్తం మారిపోయిందని అంటా ఉండు యోహాను శువార్త ఆరు ఆరు పదకొండు ఏసు ఆ రొట్టెను పట్టుకొని ఏసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థితులు చెలించి కూర్చున్న వారికి వడ్డించాను ఇక్కడ మనకి ఈ వాక్యం కూడా తెలిసిన వాక్యమే అక్కడ అంత దేవుడు అక్కడ బోధిస్తున్నప్పుడు ఏముందంట చాలా మంది గొప్ప అంతా వింటా ఉండరు వాక్యం కానీ వాళ్ళు మూడు ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఏం చేశారంట వాళ్ళ దగ్గర ఏం లేకున్నా చిన్నపిల్లల ద్వారా ఏముందంట చిన్నవాణి వద్ద ఐదు రొట్టెలు రెండు రెండు చిన్న చేపలు ఉన్నాయి వాటిని దేవుడు ఏం చేసిండ ప్రార్థన చేసి పంచిండంట చూడు పంచితే ఎంతైనాయి పంచినాక మరి అక్కడ చాలా మిగిలిపోయినాయంట పంచినాక దేవుడు అక్కడ మిగిలిపోయినాయని అక్కడ రాస్తా ఉన్నాడు మిగిలిన ఐదు యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి అని ఇక్కడ ఉంది పన్నెండు గంపలు నింపిరంట చూడు అలాంటే దేవుడు కార్యాలు చేశాడు దేవుడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనిగా చేస్తాడు ఎప్పుడు చేస్తాడంటే మనిషి ఎప్పుడైతే విశ్వాసం పెడతాడో అప్పుడు దేవుడు చేశాడు కాబట్టి మనం ఎంట్లున్నానంట దేవుడు దేవుడి ధర ప్రార్థన రహస్యంగా మనము తలుపులు వేసి దేవుడు ధర ప్రార్థన చేస్తే అప్పుడు మన హృదయం యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేస్తాడంట దేవుడు దానికి విజయాన్ని ఇస్తాడు కాబట్టి మనం దేవుడు ముందుకి వెళ్ళాలి కాబట్టి ఆ ప్రార్థనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు దేవుడే మనకి ప్రతిఫలము ఇస్తాడు మనము మనము ఎదుటివాని క్షమిస్తే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అలాంటి మనస్సు మనం కలిగి ఉండి ముందుకు నడిస్తే విసుక మనం ప్రార్థన చేయాలంట ఆ ఇసుక ప్రార్థన ఇస్తే దాన్ని కూడా విజయాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి మన ప్రార్థన చేయాలి కాబట్టి విసుక ప్రార్థన ఇస్తే విజయాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ముందుకు నడుస్తుందంట దేవుడు రాక త్వరలో ఉంది కాబట్టి అలాంటి ప్రార్థనలు కలిగి మనం దిన దినం టైం వేస్ట్ చేయకుండా సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థిస్తుంటే ముందుకు నడుచుకుంటూ పోతే దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తాడు చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక స్తోత్రం పరశుద్రమల రజాని కొందనాలు దేవ వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడిన దేవానికి కొందనాలు మేము విసుక ప్రార్థన చేయాల దేవా దేవా మీరు ప్రార్థన చేస్తే మరి చెమట రక్తంగా మారింది దేవా దేవా మేము అట్లా మేము చేస్తలేము కానీ దేవా మేము ప్రార్థన చేయాలంటే మేము కరెక్ట్ గా నీ అందు మేము నీ అందు కరెక్ట్గా ఉండి యథార్థంగా ఉండి మేము ప్రార్థన చేయాలి యథార్థంగా ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తామో దేవా అప్పుడే మాకు ప్రతిఫలము వస్తుంది కాబట్టి దేవా ఆ యథార్థంగా కలిగి మేము ఉండాలి మళ్ళీ విసుక మేము నీ అందు మేము ప్రార్థన చేయాలి దేవానికి స్తోత్రం దేవా దేవానికి వందనాలు తండ్రి దేవా వాక్యం సారంగా మేము జీవించాలే దాని ప్రకారంగా మేము నడుచుకోవాలి అది మా జీవితంలో మేము అవలంబించుకోవాల దేవా ఇతరులకు మేము ప్రకటించాలి దేవా లాంటి మాకు దయచేసి దివా మీరే మాతో మాట్లాడినా దేవానికి వందనాలు చెల్లిస్తూ మేము మొగల లేకపోతే మమ్మల్ని సరి చేయండి వేస్తు నామంలో దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఈ నామానికి స్థుతి మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తున్నాములు నడుచు నాం తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ సిస్టర్ ఆశీర్వాదకి ఆశీర్వాదం కేసు ప్రభు కృప సమాధానం పరిశుద్ధాత్మ నడిపి మనందరికీ దేవిని స్థుతిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి నడిపించిన దాకా ఐ మీన్ ఏసర